నీ బుద్ధి ఎప్పుడు మిథ్యా జ్ఞానంతో వ్యవహరిస్తుంది అందువలన బుద్ధి కర్మానుసారి కర్మ అనేది ఎప్పుడు తగులుకున్నది అంటే నీకు మిథ్యా జ్ఞానం తోచగానే అనుకోగానే కర్మ తగులుకుంది మిథ్యా జ్ఞానాన్ని దూరం చేయాలంటే ఏం చేయాలి ఈ బుద్ధికి ఎప్పుడు స్వరూప జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి దీన్ని అందిస్తున్నంతసేపు మిథ్యాజ్ఞానం రాధిక అది నీ మీద ప్రభావితం కాదు నీ బుద్ధి మీద ప్రభావితం కాదు అప్పుడు ఇదే జీవాత్మ పరమాత్మగా నిర్ణయాన్ని పొందుతాడు అదే యథార్థవస్తు జ్ఞానం స్వాత్మ జ్ఞానం స్వరూప జ్ఞానాన్ని బుద్ధికి అందించడం మానేశాడు ఇదేం చేసింది తనకు సరైనటువంటి దానికి ఏదో ఒక నిర్ణయం కావాలి అల్టిమేట్గా యూ హ్యావ్ టు డిసైడ్ నేను పరమాత్మని అంటావా జీవాత్మనంటావా నువ్వు ఏదో తేల్చి చెప్పండు తేల్చి చెప్పకపోతే ఏమైపోతుందంటే సరే నాకు అందుబాటులో ఉన్న పనిముట్లతో నేను ఏదో ఒకటి చేసుకుంటాలి అంట ఏం చేస్తున్నప్పుడు ఇంద్రియాలు ఏ రకమైన విద్యా జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణంతో అందిస్తున్నాయో దాన్నే విచారణ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకుంటా దీనికి మీకు ఉదాహరణ చెప్తాను ఎవరింటైనా పెళ్లి జరిగిందనుకోండి వీడియోగ్రాఫరు మాత్రం పదహారు గంటలు రికార్డు చేస్తాడు రా వీడియో అంటారు దీన్ని ఈ రా వీడియో చూస్తే తెలిసిపోతుంది మనం అందరం ఎలా ఉన్నాం ఎవరు చూడరండి ఈ రా వీడియో వాడి తప్ప భూమండలంలో ఎవడో చూడ ఎందుకని అది చూస్తే మనమే పడిపోతాం ఓహో మనం ఇలా ప్రవర్తించామా అని ఆ రా వీడియోలన్నీ వాడు ఏం చేస్తాడంటే చక్కగా నువ్వు అనువుగా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు మార్చేస్తాడు దానికి హంగులన్నీ పెట్టేస్తాడు ఫోటోషాప్ లో ఆడియోలు వీడియోలు మార్చేస్తాడు చక్కగా బ్రహ్మాండంగా వాడిని పెద్ద సినిమా తీసిన లెవెల్లో దానికి అన్ని హంగులు ఏర్పాటు చేసేసి ప్రిపేర్ చేసి వీడియో ఇస్తాడు సో ఫినిష్డ్ వీడియో చూస్తారనమాట ఫినిష్డ్ వీడియో చూసి ఆహా అద్భుతం ఓహో అద్భుతం ఓహో ఈ ఓహో అద్భుతం అన్నవాడిని ఆ రా వీడియో చూడమన్నారు ఏం అద్భుతం అర్థమైపోతుంది ఫినిష్డ్ ఒకప్పుడు ఈ గొడవ లేదు అంతా రా వీడియో ఇప్పుడు ఈ గొడవ వచ్చి పడింది ఇప్పుడు ఇది మిథ్యా జ్ఞానమా యార్ధ జ్ఞానమా ఆలోచించి చూడాలన్నమాట జాగ్రత్తగా మన బుద్ధి కూడా ఎప్పుడు ఈ డోల్బీ సౌండ్తో ఉన్న సినిమా దాంతో నడుస్తూ ఉంటుంది లోపల ఒకటి దానికి ఎప్పుడు వేరే పని పాట లేదు సినిమా జరుగుతూ ఉంటుంది దానికి ఆ సినిమా ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని అందుకని ఈ ఈ జగత్ అనే సినిమాలోనూ పడేయకూడదు బాహ్య జగత్ అన్న సినిమాలోనూ పడేయకూడదు బుద్ధిని ఎప్పుడు కూడా కర్మ నుంచి విడుదల పొందించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ బుద్ధి కర్మ